శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవరచితమైన శ్రీ వేదాంత పంచదశి పంచకోశ వివేకము అనబడు తృతీయ ప్రకరణాన్ని నిన్న శుభారంభం చేసుకున్నాము రెండు శ్లోకాలు కూడా తెలుసుకున్నాము పంచకోశాలు అనగా ఏవి అంటే వాటి నామ నిర్దేశం చేశాడు స్థూల దేహము అన్నమయ కోసం అనబడుతుంది ఆంతరమున ప్రాణమయ కోసం దానిలో మనోమయ కోసం దాని ఎందు కర్తారూపమైనటువంటి విజ్ఞానమయ్య కోసం ఉంది మరి దాని యొక్క అంతరంన భక్తృ రూపమైనటువంటి ఆనందమయ కోసం అజ్ఞానం ఉంది ఈ విధంగా పరంపర రూపం చేత పంచకోశాలు చెప్పబడ్డాయి ఈ పంచకోశాలు కూడా ఎవరి ద్వారానైతే తెలియబడుతున్నాయో అతడు బ్రహ్మకృతం ప్రతిష్ట అని చెప్పిన ప్రకారంగా ప్రత్యేక భిన్న పరమాత్మ ఈ సకల పంచకోశాలు పంచకోశాలకు ఆధారభూతమైనటువంటి మూడు శరీరాలు ఇందులోనే ఉన్నాయి మరి మూడు అవస్థలు అన్ని చేత ఉపలక్షణంగా సకల దేహాధిక అనాత్మ అంతా కూడా సంగ్రహం అవుతుంది వీటన్నిటికీ అధిష్టానమై రూపంలో ఏదైతే ఉన్నదో అదే ప్రత్యేకాత్మ అదే పరమాత్మ దాన్ని తెలుసుకోవడానికి ఈ పంచకోశాలను వివేకం చేయడం జరుగుతుంది ఇప్పుడు ఒక్కొక్క కోశం యొక్క విశేష వర్ణన చేస్తు అవి ఆత్మ కాదు మరేమనగా అనాత్మ అని నిర్ధారణ చేస్తూ గ్రంథకర్త క్రమేణా తీసుకెళ్తాడు ఇప్పుడు మనకు చూడండి మూడవ శ్లోకానికి అవతారిక పద్దెనిమిదో అంకంలో ఏం చెప్పాడు ఇదాని అన్నమయ్యస్య స్వరూపం తద్ అనాత్మత్వం దర్శయతి ఇప్పుడు అన్నమయ్య కోసము అయినటువంటి స్థూల దేహము ఇది అనాత్మ ఉంది అని అంటూ అన్నమయ్య కోసం యొక్క స్వరూపాన్ని చెప్తూ దాని యొక్క అనాత్మత్వాన్ని కూడా మనకు చూపెడుతున్నాడు మూడో శ్లోకం చదవండి పితృభుక్తాత్ర్యాత్ జాతోన్నేన వర్ధతే దేహ సోన్నమయోనాత్మ ప్రచోర్ధం తితృభుక్తజా వీర్యాత్ జాత అన్నేన ఏవ వర్ధతే స దేహ అన్నమయనా ఇది ఆత్మ కాదు పిత్రు అనే శబ్దం చేత ఉపలక్షణంగా మాతృ అని కూడా తెలుసుకోవాలి తల్లి మరియు తండ్రి ఇద్దరు తిన్నటువంటి అన్నము ఆహారం నుంచి వీర్యము ఉత్పన్నం అవుతుంది వీర్యం అంటే ఇక్కడ తల్లి యొక్క సంతానోత్పత్తికి హేతు అయ్యేటువంటి ఏ రజస్సు ఉన్నదో దాన్ని కూడా ఇక్కడ ఉపలక్షణంగా గ్రహించాలి తల్లి మరియు తండ్రులు తిన్నటువంటి ఆహారం చేత తండ్రి యందు వీర్యోత్పత్తి అవుతుంది తల్లియందు సంతానోత్పత్తికి హేతు రజస్సు ఏర్పడుతుంది ఆ వీర్య రజస్సుల యొక్క సంయోగం చేత తల్లికి గర్భధారణ అవుతుంది ఆ తల్లి యొక్క గర్భం నుంచి జన్మించినటువంటిది ఈ స్థూల శరీరము ఇది అన్నమయ శరీరము ఎందుకు అన్నము చేతనే ఉత్పన్నమైంది కదా వారు తిన్నటువంటి ఆహారం చేతనే రజ వీర్యాలు ఉత్పన్నమవుతాయి వాటి సంయోగం చేత స్థూల శరీరం ఏర్పడుతుంది అందుకని ఇది అన్నం యొక్క వికారం గనక దీనికి అన్నమయ శరీరం అన్నాం అన్నమయ కోశం అన్నాం అంటే కోశకార క్రిమికి ఏ విధంగా తాను అల్లుకున్నటువంటి గూడే తనకు క్లేశానికి హేతు పట్టు పురుగు చూసారా అది పట్టునంతా తన నోటి నుండి తీసి తీసి అది ఉండ్రంగా గూడు నల్లుకుంటుంది గూడు నల్లుకొని స్వయంగా తనకు తానే ద్వారాన్ని మూసుకుంటుంది అందులో వండిపోతుంది అప్పుడు అది దానికి ఏమైంది ఆవరణ కోశం అంటే కప్పి ఆవరణ దాని స్వరూపాన్ని కప్పి ఆ కోసం ఆ గూడు అందువల్ల ఆ క్రిమికి తను కట్టుకున్నటువంటి ఏ గూడు దానికి ఆవరకమైంది ఆచ్ఛాదకమైంది కోశమైంది అంటే స్వరూపాన్ని కప్పు పెట్టి ఉన్నది అని దీని ద్వారా తెలుసుకోవాలి అదే విధంగా ధనవంతులు పూర్వకాలలో ఈ బ్యాంకులు అవి లేనప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు వేరే వేరే త్రిజోరులు అవి పెట్టుకొని ఆ ధనాన్ని దాచ పెట్టేవారు ఆ ధనానికి ఆ త్రిజోరు ఏమైంది అంటే కోశమైంది ఆవరకమైంది కప్పు అట్లా ఈ మన స్వరూపాన్ని కనపడకుండా చేసింది తెలియకుండా చేస్తున్నాయి ఈ పంచకోశాలు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ఐదు కోశాలు కూడా మన స్వరూపాన్ని కప్పి పెడుతున్నాయి తెలియకుండా చేస్తున్నాయి అంటే ఏమిటి మన స్వరూపము ఉన్నది ఉన్నట్టుగానే ఉండి సర్వాధిష్టానమై సర్వప్రకాశమై ఉన్నప్పటికీ కూడా ఇది నా స్వరూపము అని తెలియకుండా చేస్తున్నాయి ఈ కోశాలు అంటే ఏమిటి విపరీతంగా భావన చేసి ఆ కోశాలనే ఆత్మగా భావించుకుంటున్నారు లోకులు అందువల్ల స్వరూపాన్ని తెలియకుండా చేస్తుండలన ఇవి కోశములు అనబడతాయి ఇట్లాంటి కోశాలు ఐదు చెప్పుకున్నాం మనం అయితే మొట్టమొదటి అన్నమయ కోశము మయట్ శబ్దం ఏదైతే ఉందో అన్నమయ ప్రాణమయ మనోమయ అనే ఈ విధంగా అన్నిటిలో మయ మయ అనేటువంటి ప్రత్యయం అంటుంది ఈ మయట్ ప్రత్యయానికి మూడు అర్థాలు ఉంటాయని మనం తరచుగా చెప్పుకుంటూ ఉంటాము ఒకటి వికారథము ఒకటి ప్రాచుర్యార్థము మరొకటి స్వరూపార్థం ఈ విధంగా మేటి శబ్దానికి మూడార్థాలు ఉంటాయి ఏ విధంగా ఇప్పుడు మనము చెప్పుకుంటున్నటువంటి అన్నం యొక్క వికారము కాబట్టి అన్నమయ వికారథంలో మేట్ ప్రత్యయం వాడబడింది అన్నమయ శబ్దానికి ఏ విధంగా మట్టి యొక్క వికారము ఘటము ఆ ఘటము ఎట్లున్నది అంటే మృన్మయము అంటాం దానికి అక్కడ కూడా మైట శబ్దం వాడినాం మృన్మయ అంటే మట్టి యొక్క వికారము మట్టి యొక్క కార్యము వికారము అంటే కార్యము ఆ వికారార్థంలో వాడబడుతుంది మైఠ శబ్దము అందుకని అన్నమయ ఈ చోట వికారార్థంలో వాడబడింది అన్నం యొక్క వికారము అన్నమయ శరీరం అదేవిధంగా ప్రాచుర్యార్థం ప్రాచుర్యం అంటే ఆధిక్యత అధికము ఏ విధంగా అనేక వర్షాలు కురిసి దేశం అంతా జలమయమైంది అంటారు కదా జలమయం అయిందంటారు అంటే జలం యొక్క ఆధిక్యత ఉన్నది అని అర్థం అక్కడ అక్కడ మయటి శబ్దం వాడబడింది జలమయ మయ అంటే అక్కడ ఆధిక్య అర్థంలో ప్రాచుర్య జలమయము అంటాము అదే విధంగా బ్రహ్మకు చెప్పుకునేటప్పుడు సన్మయ చెన్మయ ఆనందమయ అని అంటాము అక్కడ కూడా మైటి ప్రత్యయం వాడబడింది అక్కడేం అర్థం అంటే స్వరూపము సన్మయ అంటే సద్రూపము చిన్మయ అంటే చిద్రూపము ఆనందమయ అంటే ఆనందరూపము మేట్ శబ్దము చెప్తుంది ఈ విధంగా మేటి ప్రత్యయానికి మూడు అర్థాలు ఉంటాయి అందులో ఇక్కడ అన్నమయ శబ్దానికి వికార తెలుసుకోవాలి అట్లే మిగతా వాటిలో కూడా వికారథంలోనే చెప్పుకోవచ్చు ఈ విధంగా అన్నం యొక్క వికారమైనటువంటిది అన్నమయ్య శరీరం ఏది అని అంటే ఈ స్థూల శరీరం ఈ స్థూల శరీరాన్నే ఆత్మ అని భావన చేస్తున్నారు చారువాకులు సహా అన్నమయ అనాత్మ అనుమాన ప్రయోగించుకుని చెప్తున్నాడు సహ అన్నమయ అంటే ఈ తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం చేత పుట్టినటువంటి ఏ స్థూల శరీరం ఉన్నదో ఈ అన్నమయ శరీరము ఇది అనాత్మ ఇది ప్రతిజ్ఞ మరి హేతు ఏమిటి ప్రాక్చోర్ధం తద్ అభావత అంటే ఉత్పత్తి పూర్వము ఊర్ధ్వం అంటే మరణించిన తర్వాత తద్ ఇది అభావమైపోతుంది అంటే మధ్యకాలంలో మాత్రమే ఉంటుంది పూర్వము లేదు మరి మరణోత్తర కాలంలో కూడా ఉండదు అంటే ఒక కాలానికి మాత్రమే పరిచ్ఛిన్నమైనది ఒక దేశానికి మాత్రమే పరిచ్ఛిన్నమైనది ఏది పరిచ్ఛిన్నం ఉంటుందో అది ఆత్మ కావడానికి వీల్లేదు మరి ఏమవుతుంది అది అనాత్మయే ఉంటుంది అందుకని ఈ శరీరము అనాత్మ మరియు వికారి కార్యమున్నది తల్లిదండ్రుల చేత పుట్టింది కాబట్టి ఇది కార్యం అందుకని కార్యత్వాత్ అని కూడా హేతు చెప్పుకోవచ్చు ఏ విధంగా అంటే ఉదాహరణ ఘటవత్ ఘటము మృతిక యొక్క కార్యమున్నది అది కూడా ఉత్పత్తి కంటే పూర్వం లేకుండే మరి ధ్వంసమైన తర్వాత కూడా ఉండదు మధ్య ఉంటుంది కాబట్టి ఒక కాలానికి మర్యాదితమైంది ఒక దేశానికి మర్యాదితమైంది అది పరిచ్ఛిన్నం అది అనిత్యం ఉన్నది అదేవిధంగా ఈ శరీరం కూడా ఒక కాలానికే మర్యాదితమైంది పుట్టుక ఒక పూర్వము లేదు మరణోత్తర కాలంలో కూడా లేదు మధ్య కాలంలో ఉండడం ద్వారా ఒక దేశానికి ఒక కాలానికి పరిమితమై ఉండడం ద్వారా ఇది పరిచ్ఛిన్న పడుతుంది ఇది పరిచ్ఛం ఉంటుందో అది అనాత్మయ్యే ఉంటుంది కాబట్టి ఈ స్థూల శరీరము అనాత్మ అని అనుమాన ప్రయోగం కూడా చేసినట్లు ఆ అనుమాన ప్రయోగం ఏది మనకు రామకృష్ణ వారు చూపెడతాడు పంతొమ్మిదవ టిప్పణం పితాశబ్దా జో కథన్ హె పొరలోకితే భ్రష్ట జీవు కానీ విషయ ప్రవేశ ద్వారా ప్రతం పితాకే శరీరమే ప్రవేశ అభిప్రాయ సే హై అయితే ఇక్కడ గ్రంథకర్త పితాశాన్ని ప్రయోగం చేశాడు కదా వాస్తవంగా ఇక్కడ పితా అనేటువంటి దానికి అర్థం ఏమిటి అనంటే ఇప్పుడు జీవులు ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు ఆ మరణించినటువంటి వాళ్ళ లోపల ఆ గతి ఎట్లుంటుందని అంటే పాపాత్ములకైతే జాయస్వ మ్రియస్వ మార్గము ఉంటుంది అంటే వాళ్లకు లోక లోకా గమనం లేదు ఈ లోకంలోనే ఇలా పుడుతూ ఉంటారు అలా చస్తూ ఉంటారు ఇలా పుడుతూ ఉంటారలా చస్తూ ఉంటారు క్రిమి కీటక పశు పక్షి ఆ గడ్డి గాదము ఇవన్నీ కూడా జీవులే కదా వాటిలో ప్రవేశిస్తూ ఉంటారు ఆ శరీరము ప్రారంభం అవగానే మళ్ళీ ఇంకో శరీరంలో ప్రవేశిస్తూ ఉంటారు ఈ విధంగా జాయస్వ మ్రియస్వ పుట్టడము చావడము పుట్టడము చావడము అనేటువంటి గతి పాపాత్మలకు ఇక ఎవరైతే కర్మిస్తులు ఉంటారో అంటే పుణ్యకర్మలు చేస్తారు స్వర్గాది లోకాలను అపేక్షించి వారు స్వర్గాది లోకాలకు వెళ్తారు పుణ్యం ఉన్నంత ఆ స్వర్గ అనుభవించి మళ్ళీ క్షీణే పుణ్యే మరిచే లోకం విశ్రాంతి అని చెప్పిన ప్రకారంగా పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ ఆ స్వర్గలోకం నుంచి మళ్ళీ కొతనం అయ్యి మళ్ళీ భూలోకం మీదకి వస్తారు వీళ్లకు గమనం ఉంది మరియు ఆగమనం కూడా ఉంది అంటే పరలోకానికి వెళ్లేది అక్కడ భోగాలు అనుభవించి ఆ పుణ్యం మళ్ళీ తిరిగి రావడం కూడా ఉంది గమనము ఆగమనము ఉంది ఈ కొందరు ఉపాసకులు వాళ్ళు మరణించిన తర్వాత ఆయా దేవత లోకానికి వెళ్తారు ఉపాస దేవత లోకానికి వెళ్ళి అక్కడ ఉపాస దేవతతో సమానమైనటువంటి భోగాలు అనుభవిస్తూ కల్ప పర్యంతం అక్కడే ఉండి చివరికి బ్రహ్మదేవునితో ఉపదేశాన్ని పొంది అక్కడి నుంచి అక్కడే ముక్తులు వాళ్ళకి మళ్ళీ ఆగమనం లేదు గమనం ఉంది కానీ ఆగమనం లేదు బ్రహ్మన సహతే సర్వే సంప్రాప్తే ప్రశంసరే పరంతి కృతాత్మన ప్రభాంతి పరం పదం అని చెప్పిన ప్రకారంగా వాళ్ళు బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవునితో పాటు కల్పంత పర్యంతం విశేష భోగాలను అనుభవించి చివరికి బ్రహ్మదేవునితో ఉపదేశాన్ని పొంది అక్కడి నుంచి ముక్తులవుతారు అంటే వాళ్ళ గతి ఉంది గాని ఆ గతి లేదు ఆ లేదు ఇక జ్ఞానులు ఉండారా ఇక వాళ్ళ శరీరం ఒడిచిన తర్వాత నా తస్య ప్రాణ ఉత్క్రమంతి అత్రైవ సమవిలీయంతి అని చెప్పిన ప్రకారంగా వారికి ఎక్కడ పోన్ మరొక జన్మను మరొక యోని స్వీకరించాల్సిన అవసరం లేదు తస్య ప్రాణ నా ఉత్క్రమంతి అతని ప్రాణములు ఉత్క్రమణం కావు శరీరం నుంచి ఉత్క్రమణం అవి ఇంకా ఎక్కడో లోక లోకాంతర వెళుతాయి అనేటువంటిది ఏమీ లేదు అత్రైవ సమవిలి అంతే పంచభూతాల శరీరం పంచభూతాల్లో విలీనం అవుతుంది ప్రాణవాయువు మహావాయువులో కలిసిపోతుంది తేజం తేజంలో కలిసిపోతుంది పృత్ పృథ్యూలో కలిసిపోతుంది ఏ భూతం యొక్క తత్వం ఆ భూతంలో కలిసిపోతుంది తాను పరబ్రహ్మ స్వరూపుడుగా వ్యాపక స్వరూపుడుగా ఉండిపోతాడు అంతే ఈ విధంగా చిన్నపిల్లలు ఒక రబ్బరు బుగ్గలు ఊదుతారండి ఇంత పెద్దగా ఊ గాలి ఊస్తే ఇంత పెద్దగా అయితే చూడండి బుగ్గలు అంటారు ఆ బుగ్గల్లోకి గాలి ఊదారు ఎక్కడ నుంచి ఊదారు అది బాహ్యమైనటువంటి వాయువునే కదా తను శ్వాసకోశాల్లో తీసుకుని దాని నుంచి మళ్ళీ ఆ బుగ్గలోకి వదిలేడు అంటే బాహ్య వాయువునే ఆ బుగ్గలోకి వదిలితే అది ఇంత పెద్దగా అవుతుంది దానితోనే ఆడుకుంటారు పిల్లలు ఆడుకోగా ఆడుకోగా ఒక కుంటి పిల్లగాడు ఏం చేస్తాడు ఒక సూర్యుతోనో లేదా ఆ పిన్ను పిన్నిస్ అంటారు కదా ఏదో దాంతోనే ఇట్లా పొడిసేసరికి టాప్ మట్లది అప్పుడు ఆ గాలి ఏమైంది అందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది పోయింది ఎక్కడ పోయింది అంటే బాహ్య వాయువే ఆ బుగ్గలోకి వచ్చింది మళ్ళీ బాహ్య వాయు వాయువుగానే ఉండిపోయింది పగిలిపోయిన తర్వాత అది ఎక్కడ పోలే రాలే అదే విధంగా ఇతని యొక్క సకల ప్రాణాలు ఏవైతే ఉన్నాయో అవి మహాప్రాణంలో కలిసిపోతాయి బాహ్య వాయువులో కలిసిపోతాయి ఏ భూతం తత్వం ఆ భూతంలో కలిసిపోతుంది అతడికి ఎక్కడ కూడా గమనం లేదు ఆ గమనం లేదు అత్రైవ సమవిలీయంతే ఈ విధంగా జీవులకు నాలుగు మార్గాలున్నాయి ఒకనికి దాయస్వ్రియస్వ మార్గము ఒకనికి గమనము ఆగమనము గమనము మరొకరికి గమనముంది గాని ఆ లేదు జ్ఞానికి గమనం లేదు ఆ లేదు ఈ నలుగురులో రెండో వాడు కర్మిష్టి ఉన్నాడు కదా అతడు పుణ్యం చేసుకుని స్వర్గాది లోకాలకు వెళ్తాడు ఆ పుణ్యక్షయం అయ్యేంత వరకు అక్కడ భోగాలు అనుభవిస్తాడు పుణ్యక్షయం అయిన తర్వాత అది తిరిగి ప్రయాణం పడతాడు మళ్ళీ కదా మీరు కూడా యాత్రలోకి పోతే ఎన్ని రోజులు ఉంటారు జబుల డబ్బులు ఉన్న రోజులు ఉంటారు అంతే కదా జబుల డబ్బులు ఇంకా మనకు ఇంటికి పోయే దగ్గర ఖర్చులు అయితాయి అన్నప్పుడే ఇంకా బయలుదేరతారు మరి ఇంటికి పోయే దగ్గర ఖర్చులు కావాలి కదా అదే విధంగా పుణ్యం ఒడిసిన తర్వాత మళ్ళీ తిరిగి మర్త వస్తారు క్షీణే పుణ్య మర్త్యలోకం విశాంతి అని చెప్పిన ప్రకారం అయితే వారు వచ్చే క్రమ ఏదైతే ఉందో ఇది చందో వర్ణించబడింది జ్యూ పర్జన్య పృథ్వీ పురుష యోషిత్ అనే క్రమతో వాళ్ళు వస్తారు మొట్టమొదటి జ్యూలోకంలో ప్రవేశిస్తారు జ్యూలోకం నుండి పర్జన్యలోకానికి వస్తారు అంటే మేఘాల్లో ప్రవేశిస్తారు మేఘాల్లో అనేక జల ఉంటాయి కదా ఆ జల ఒక్కొక్క జల ఒక్కొక్క జీవుడు ఉంటాడు ఆ మేఘం వర్షించినప్పుడు ఆ వర్షపు బిందువు నీటి బిందువు భూమి పడుతుంది ఆ భూమి ఆ వర్షం బిందువు పడిన చోట ఏ మొక్కనో గడ్డో ఏదో ఉంటే తృణ విశేషం ఉంటే ఆ మొక్కలో ప్రవేశిస్తుంది ఆ జీవుడు జీవుడు ఆ మొక్కలో ప్రవేశిస్తాడు ఆ మొక్కలో ప్రవేశించిన తర్వాత ఆ మొక్క ఫలించినప్పుడు ఆ ఫలంలోకి వస్తాడు జీవుడు ఆ ఆ ఫలమును ఎవరు భక్షిస్తారో వాళ్ళ శరీరంలోకి వెళ్ళిపోతాడు ఇక వాణి వాణి పునర్జన్మ ప్రారంధం ఎట్లా ఉంటుందో ఆ ప్రకారంగానే వాడు ఆ జీవిలో ప్రవేశిస్తాడు అంటే వానికి ఒక ఏలుక జన్మను ఎత్తేదిన్నదా పిల్లి జన్మని ఎత్తేది ఉన్నదా కుక్క జన్మని ఎత్తేదిన్నదా లేదా మనిషి జన్మని ఎత్తేదిన్న వాని ప్రారంభం ఎట్లా ఉండదో వాని ప్రారంభమే ఆ విధంగా ఆ శరీరంలోకి తీసుకెళ్తుంది సరే ఒక మనుష్యుడిగానే పుట్టేటువంటి ప్రారంభం వాడికి ఉందనుకోండి ఒక మనిషి తిన్నాడు ఆ మనిషి ఎవడు అంటే ఒక పిల్లవాడు తిన్నాడు అనుకోండి అప్పుడు వాని గతే అదో గతే ఎందుకంటే వాడు మళ్లీ జన్మకు వచ్చే అవకాశం లేదు వాడు మూత్రం ద్వారానో మలం ద్వారానో మళ్లీ వెళ్ళిపోవాల్సిందే అంతే మళ్లీ జన్మకు వచ్చేటువంటి అవకాశం లేదు సరే ఆ మలం గుండా పోతేనైనా ఏ పంది ఏదో తింటే ఆ పంది గడుపులో పోతాడు వాడు వాళ్ళకి నీచ యోనులు ప్రాప్తం అవుతాయి ఈ విధంగా ఒక సన్యాసే తిన్నాడు అనుకోండి వాని జన్మ వ్యర్థం వాడు మళ్లీ జన్మకు వచ్చేందుకు అవకాశం లేదు ఇక మలమూత్రాల్లో పోతే ఇక క్రిమి కీటగాజుల్లో నీచ యోనుల్లో పోతాడు ని ఎవరైతే సంతానాన్ని కనుటకు యోగ్యమైనటువంటి గృహస్థులు తింటారో అప్పుడు వారి గర్భంలోకి పోయినప్పుడు వాడు మళ్ళీ జన్మకు వచ్చేందుకు అవకాశం ఉంది అది కూడా చాలా రహస్యాలు ఉన్నాయిలండి అవన్నీ వద్దులే గాని అతడు తండ్రి గర్భంలోకి అయితే ఆ తండ్రి గర్భంలోకి ఎవరు అని అంటే ఎవడో మరణించినటువంటి జీవుడు పితరుడు అంటారుగా వాళ్ళకు పితాశబ్ద కథన్ హే సో పరలోకితే భ్రష్ జీవుక పరలోకం నుంచి మళ్ళీ భూలోకానికి పతనమైనటువంటి జీవుడు ధాన్యం నందు ధాన్య అంటే అన్నం అన్నం నందు ప్రవేశ ద్వారా ప్రతము పితాకే శరీరమే ప్రవేశం ఓవే హై అన్నం ద్వారా మొట్టమొదటి తండ్రి యొక్క శరీరంకి ప్రవేశిస్తాడు ఇస అభిప్రాయసే హాయ్ ఇక్కడ పితాశబ్దం చేత ఇక ఈ అభిప్రాయం ఉంది పరంటు శారీరక సంభవ్ తో పిత మాత దోనుకే వీరితే హాయ్ కానీ కేవలం తండ్రి గర్భంలోకి వస్తే మాత్రం అంతటి మాత్రం చేత వాడు మళ్ళీ జన్మకు వచ్చే అవకాశం లేదు ఆ తండ్రి ఎప్పుడైతే తల్లి యొక్క గర్భంలో వీర్య సేచనం చేస్తాడో అప్పుడు తల్లి గర్భం ద్వారా జన్మించడానికి అవకాశం ఉంటుంది అందుకని ఇక్కడ తల్లి తండ్రి ఇద్దరిని కూడా మనం గ్రహించాలి పితా శబ్దం చేత అట్లే వీరితే అన్నాడు వీర్యం అనే శబ్దం చేత ఇక్కడ కేవలం తండ్రి యొక్క వీర్యమే కాదు తల్లి యొక్క రజస్సు కూడా ఆ అన్నం తినడం ద్వారా ఏర్పడినటువంటి రజస్సు ఏదైతే ఉందో ఆ రజస్సు మరి తండ్రి యొక్క వీర్యం సంయోగం అతనికి జన్మ ప్రాప్తం ఆ జీవునికి అయితే టీకాకారునే దోనుక గ్రహణకి ఇయ్ అందుకని టీకాకారుడు ఇద్దరిని గ్రహించాడు తల్లి తండ్రి అన్నప్పుడు మాతాపితరుడు అని తెలుసుకోవాలి ఇక్కడ చెప్పిండు కదా ఇరవయో అంకంలో పితృభుత గురుదేవులు శ్లోకంలో పితృభుక్తృశబ్దం ఒకటే వాడాడు కానీ టీకాకారు శ్రీ రామకృష్ణ వారు మాతృపితృక్తాత్ అన్నాడు తల్లి తనరు ఇద్దరు తిన్నటువంటి యవ వ్రీహ్యాది లక్షణాద్ అన్నాద్ జాయమానం ఏది వీర్యం ఎవలు మరి వ్రీహి ధాన్య విశేషాలు వడ్లు జొన్నలు గోధుమలు ఏవైతే పండ్లు పలహారాలు ఇవన్నీ కూడా అన్నంలోనే వస్తాయి మనం తినేటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అన్నంలోనే సంగ్రహింపబడతాయి కాబట్టి మనం ఏదైతే తింటామో అధ్యత ఇది అన్నం తినబడున్నది అన్నము అది ఏదైనా ఉండగాక పండ్లు పలహారాలు జొన్నలు బియ్యము ఏవేవి ఉన్నాయో గోధుమలు ఇవన్నీ కూడా అన్నంలో గ్రహించబడతాయి ఈ అన్నం తింటారో ఆ తిన్నటువంటి అన్నం చేత ఏర్పడినటువంటి యద్ వీర్యమస్తి ఏ వీర్యం ఉంటుందో ఇక్కడ కూడా వీర్యమనే శబ్దానికి తల్లి యొక్క రజస్సు అని కూడా మనము ఇరవయో చెప్పినాడు మాతాకా రజ్ రక్తము రూపా వీర్య అంటే తల్లి గర్భంలో వీర్యం ఎలా ఉంటుంది ఆ సంతానోత్పత్తికి హేతు అయినటువంటి రజస్సు రక్తం ఏదైతే ఉందో అదే ఇక్కడ వీర్య శబ్దం చద గ్రహించాలి తండ్రికి అయితే రక్త అంటే తల్లి నుండి రక్తము ఏర్పడింది అన్నం ద్వారా ఆ తల్లి యొక్క మాధ్యం నుండి ఆ రక్తం ద్వారా మాంస హోవే హై తల్లి యొక్క అంశాలు శిశువులో ఏవే వస్తాయనంటే ఆ తల్లి యొక్క రక్త అంశం ఏదైతే ఉందో దాని ద్వారా ఈ శిశువులో మాంసము త్వచ అంటే చర్మము ఏర్పడతాయి పితాకే రేత రూపు వీరీతే రేతస్ అంటారు వీర్యం అని కూడా అంటారు తండ్రి యొక్క వీర్యం చేత హాడ్ మజ్జా హాడ్ అంటే ఎముకలు మజ్జ అంటే ఎముకలు ఉన్నటువంటి మూలుగా అంటామే అది ఇవి ఏర్పడతాయి తండ్రి యొక్క అంశం ద్వారా ఈ విధంగా తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం చేత ఈ శరీరము ఏర్పడుతుంది తస్మాత్ వీర్యాదు యో దేహ జాత ఈ వీర్యం నుండి ఏ శరీరం అయితే ఉత్పన్నమైందో జననానంతరం క్షీరాది అన్నేన ఏవ వర్ధతే ఇది పుట్టుక గుహేతుంది అన్నమే అయింది ఎందుకు తల్లిదండ్రులు తిన్నటువంటి అన్నం చేతనే ఈ శరీరం పుడుతుంది పుట్టిన తర్వాత కూడా అన్నం చేతనే ఇది వృద్ధి అవుతుంది మరి చిన్న శిశువు అప్పుడే నవజాత శిశువు ఉన్నాడు అనుకోండి వాడైతే అన్నం తినడు కాదండి మన శరీరం అన్నం చేత ఎట్లా అని అంటే తల్లి తిన్నటువంటి అన్నం చేత క్షీరము వస్తుంది పాలు ఏర్పడతాయి ఆ పాలు ఎట్లా ఏర్పడ్డాయి అన్నమ యొక్క వికారమే కదా ఆ పాలు తాగితే ఆ శిశువు జీవిస్తున్నాడు వృద్ధి అవుతున్నాడు అంటే అన్నం చేతనే వృద్ధి అవుతున్నాడు కాబట్టి జాతో అన్నే నైవ పద్ధతే ఇక వాడు అన్నాన్ని తినేటువంటి యోగ్యుడైన తర్వాత అన్నమే తింటాడు అన్నం చేతనే వృద్ధి అవుతుంది కాబట్టి క్షీరమైన అన్నమే మరి స్థూలమైన భోజనమైనా కూడా అన్నమే పుట్టిన తర్వాత అన్నం చేతనే వర్ధతే అంటే వృద్ధి అవుతూ ఉంటుంది స దేహ ఇట్లా వృద్ధి అయ్యేటువంటిది ఎవరు అనంటే స్తూల స్థూల శరీరం ఈ దేహము ఇది అన్నమయం అనపడుతుంది అంటే అన్నస్య వికార అన్నం యొక్క వికారము అన్నం యొక్క కార్యము వికారం అంటే కార్యము సహా ఈ అన్నమయ శరీరం ఏదైతే ఉన్నదో ఆత్మ నాభవతి ఇది ఆత్మ కాదు మరే అనాత్మ కుత ఇత ఇది ఆత్మ ఎందుకు కాదు అని అంటే ప్రాక్చోర్ధం తదభావత అది పుట్టుకకు పూర్వము అభావం ఉండే మరణోత్తర కాలంలో కూడా ఈ శరీరం అభావం అందువల్ల ఇది అనాత్మ ఏది ఆత్మ ఉంటుందో అత సాత్య గమనే అని చెప్పిన ప్రకారంగా యచ్చాప్యత్తేహా ససంత భావ తస్మాదాత్మే తి కథ్యతే అంటూ లింగ పురాణం చెప్తుంది ఆపులు వ్యాపనే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది ఏదో అది ఆత్మ వ్యాపకం అంటే ఏమని చెప్పుకున్నాం మనం పూర్వము దేశం చేత గాని కాలం చేత గాని పరిచ్ఛేదం లేనటువంటిది వ్యాపకము విభూ పూర్ణము అని చెప్పుకుంటాం మనం మరి దేశ కాల పరిచ్ఛేదం లేనటువంటిది వ్యాపకము ఆ వ్యాపకము స్వరూపమే ఆత్మ ఆపులు వ్యాపనే అనేటువంటి ధాతువు చేత ఏర్పడినటువంటి ఆత్మశబ్దం ఆత్మ అంటే కూడా వ్యాపకం అనే అర్థం బ్రహ్మ అంటే కూడా బృహద్ వ్యాపన బ్రహ్మ అనేటువంటి బృహద్ ధాతువు చేత దానికి కూడా వ్యాపకమనే అర్థము మరి ఆపుల వ్యాపనే అనేటువంటి ధాతువు చేత ఏర్పడినటువంటి ఆత్మ కూడా వ్యాపకం అర్థం అందుకని ఇది వ్యాపకం వ్యాపకం అంటే దేశం చేత గాని కాలం చేత గాని మర్యాద లేనటువంటిది ఆత్మ కాలం మర్యాద లేనిది అని తెలిసినప్పుడు శరీరం ఎట్లా ఉన్నది దీనికి ఒక కాల ఉన్నది ఒక కాలంలో మాత్రం ఉంటుంది ఉత్పత్తికి పూర్వము లేదు మరణోత్తర కాలంలో కూడా లేదు అంటే ఒక కాలానికి మర్యాదితమైంది కాబట్టి పరిచ్ఛన్నం అనబడుతుంది పరిచ్ఛిన్నం ఏదైతే ఉంటుందో అది ఆత్మ ఆవుటకు యోగ్యము కాదు మరి మనగా అందుకని ప్రాక్ స్వార్థం తదభావత అంటూ హేతు చెప్పినాడు ఇక రామకృష్ణ గారు కార్యత్వాదు అని కూడా చెప్తాడు ఘటవర్త అని ఆత్మనహ ప్రాక్ అంటే ఉత్పత్తికి పూర్వము మరణాత్ ఊర్ధ్వంఛ మరణించిన తర్వాత కూడా తదు అభావ తద్ అభావత తేహస్య అభావాలు ఇత్యర్థ ఉత్పత్తికి పూర్వము లేదు మరణోత్తర కాలంలో లేదు కాబట్టి ఇది మధ్య కాలంలో ఉండడం ఈ దేహము ఆత్మ కాదు అని అనుమాన ప్రయోగం చేస్తున్నాడు శ్రీరామకృష్ణ వారు చూడండి ఈ అనుమాన ప్రయోగాలు ఏదైతే రామకృష్ణ వారు ఇవి కంఠస్థం చేసుకుని పెట్టుకోవాలి మీరు గుర్తుండాలి ఎప్పటికీ ఈ అనుమాన ప్రయోగాలు గుర్తున్నాయి అనుకో మొత్తం పంచకోశ వివేకం అంతా మీ నోట్లో ఉన్నట్టే వివాదాధ్యాసుతో దేహ ఆత్మ నభవతి ఇది ప్రతిజ్ఞ వివాదానికి విషయమైనటువంటి దేహము ఆత్మ కాదు ఎందుకు కార్యత్వాత్ ఇది కార్యం ఉన్నది యొక్క వికారం అన్నం యొక్క కార్యము ఏది కార్యముంటుందో అది అనిత్యం ఉంటుంది పుడుతుందో అది అనిత్యం ఉంటుంది జాత సహి పుడుతుందో దానికి మృత్యు ధ్రువం నిశ్చయము అందుకని అది అనిత్యం ఉంటుంది ఏ విధంగా అంటే ఘటవద్ ఘటం ఏ విధంగా ఉత్పత్తి వినాశాలు కలిగినందువలన అది అనిత్యము అనాత్మ అని మనం చెప్తాము అదే విధంగా ఈ శరీరం కూడా ఉత్పత్తి వినాశాలి కలిగి ఉన్నందువల్ల ఇది కూడా అనిత్యము అనాత్మ జడము ఆత్మ కావడానికి వీళ్ళే ఇక్కడ టిప్పన్లు ఉన్నాయి చూడండి ఇరవై ఒకటో టిప్పను భక్షణితే ప్రసూతికే స్థనమే క్షీరు హోతాహ్ ప్రసవించిన తర్వాత తల్లి యొక్క స్థనాల్లో రెండు రోజులకు మూడు రోజులకో పాలు పడతాయి ఆ పాలు ఎలా తయారైతాయి అంటే అన్న భక్షణం చేతనే కదా అన్నం తింటేనే గానీ తల్లి యొక్క స్తన్యములలో పాలు ఉత్పన్నమవుతాయి అది అన్నం వికారమే కదా యాతి క్షీర అన్నహే అందుకని ఆ క్షీరము ఆ పాలు ఏవైతే అన్నమే అని చెప్పాలి అవరు బృహదారణ్య ఉపనిషత్తు వీసే బ్రాహ్మణ నామక ప్రకరణమే క్షీరికి అన్న రూపత ప్రసిద్ధహే హృదరణ ఉపనిషత్తులో సప్తాన్న బ్రాహ్మణం అనే ఒక ప్రకరణం వస్తుంది అక్కడ ఈ క్షీరమును అన్న రూపంగానే వర్ణించడం జరిగింది కాబట్టి ఈ క్షీరం అన్నమే ఎందుకు అన్నం తింటేనే క్షీరం ఉత్పన్నమవుతుంది కాబట్టి అన్నం యొక్క వికారమే కాబట్టి క్షీరం అన్నమే అని చెప్పాలి ఆ అన్నాన్ని అంటే ఆ క్షీరాన్ని త్రాగినటువంటి శిశువు క్రమేణ శరీరము వృద్ధి అవుతూ అతడు పెద్దవాడవుతాడు ఇంకా పెద్దవాడైన తర్వాత సాక్షాత్ గా స్థూలమైనటువంటి అన్నానే సేవిస్తాడు మొత్తం మీద ఈ శరీరం వృద్ధి అవుతుంది అన్నం వల్లనే పుట్టింది దేని అన్నం వల్లనే అందుకే పితృభుతాన జాత వీర్య జాతో అన్నేనైవ వర్ధతే అని విద్యారణ్య గురుదేవులు చెప్పారు ఇటువంటి అన్నమయ్య శరీరం ఏదైతే ఉందో ఇది ఆత్మ కాదు ప్రాక్ అన్నాడు కదా ప్రాగ్ అంటే ప్రాగభావం గలది మరి ఊర్ధ్వం అన్నాడు కదా అంటే ప్రధ్వంస్వభావం గలది దీనికి ప్రాగభావము ప్రధ్వంస్వభావం ఉంటదో అది కాల పరిచ్ఛేదం గలది ఉంటది ప్రాగ ప్రధ్వంస్వభావ ప్రతియోగివం కాల పరిచ్ఛేదత్వం అనే విధంగా లక్షణం ఉన్నది అనిత్యం అనేటువంటి లక్షణం ఈ శరీరం కూడా ఉత్పత్తి కంటే పూర్వం లేదు మరియు ధ్వంసమైన తర్వాత కూడా ఉండదు కాబట్టి దీనికి ప్రాగభావం ప్రధ్వంసం ఉండడం ద్వారా ఇది అనిత్యము అందుకని ఇది ఆత్మ కాదు ఇక వివాదాధ్యాసుతో దేహ అన్నాడు కదా వివాదానికి విషయమైనటువంటి ఈ దేహము ఆత్మ కాదు అని హనుమాన ప్రయోగంలో ప్రతిజ్ఞలో చెప్పాడు వివాదం అంటే ఏమిటి జిశు వస్తు సందేహ అంటే సంశయము సంశయం దేనికంటారు అనేక కోటి వాళ్ళ జ్ఞానం అనేక కోటిగా జ్ఞానం సంశయము అంటే ఇద ఇద ఇద అనే అనేక వికల్పాలు వస్తాయి అక్కడ ఏది కూడా నిర్ణయం లేదు నిశ్చయం లేదు సంశయం ఉన్నది అనేక కోటిక జ్ఞానం అంటారు ఎందుకంటే అనేక వికల్పాలు కూడా వస్తాయి ఇదంటావా ఇదంటావా అని అనేక వికల్పాలు కూడా అనేక కోటిక జ్ఞానం కోటి అంటే ప్రకారం కోటి అంటే సంఖ్యావాచకం కాదు అనేక కోటి వాళ్ళ అంటే అనేక ప్రకార వాళ్ళ జ్ఞానం ఏ విధంగా స్థాను వా అని సంశయం కలిగింది ఇది స్థాను అంటే ముద్దున్నదా లేదా పురుషుడా అంటే ఏది కూడా నిర్ణయం లేదు అద ఇదా అని ద్వికోటిక జ్ఞానం ఉన్నది అక్కడ అయితే రెండు విధాలుగానే సంశయం ఉంటుంది అని ఏం లేదు అనేక విధాలుగా కూడా సంశయం ఉంటుంది కాబట్టి అనేక కోటిక జ్ఞానం అన్నాడు ఇక్కడ ఆ అనేక కోటిక జ్ఞానానికి ఏమనాలి సంశయము అనాలి సందేహము అనాలి దిశ వస్తువు విషయ సందేహం ఓవే ఏ వస్తువునైతే సందేహం కలుగుతుందో సో వస్తువు వివాదిక విషయకయ్యే ఆ సందేహాస్పదమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో అది వివాదానికి విషయం జాతీయ దేహ చార్వాకవరో లౌకిక జన ఆది కరి ఆత్మ మనహే యాతి సంశయక్తునైతే వివాదిక విషయ్ ఇప్పుడు ఎందువల్లనైతే ఈ శరీరమునే చార్వాకులు గాని లోకాయుతకులు గాని ఆత్మ అని భావించి కూర్చున్నారు ఇక వేదాంత సిద్ధాంత అనుసారంగా ఇది ఆత్మ కాదు అని చెప్పబడింది ఇప్పుడు దీని విషయంలో సందేహం ఏర్పడిందా లేదా మామూలుగా మినుక్షులకు సందేహం వస్తుంది నిశ్చయం ఉన్నటువంటి వారికి సందేహం ఉండదు ఎందుకంటే నిశ్చయం ఉన్నప్పుడు అది సందేహం లేనిది అన్నట్టు కదా సంశయ భిన్న జ్ఞానకు నిశ్చయకయ్యా కానీ ఎవరైతే ప్రాథమిక అవస్థలో ఉన్నటువంటి ముముక్షలు ఉంటారో వారికి సందేహం కలిగేందుకు అవకాశం ఉంది ఏ కొద్ది కలిగినటువంటి వారికైనా సందేహం కలుగుతుంది అసలు శరీరము ఆత్మ అంటున్నారు ఇది ఆత్మ అవుతుంది ఈ విధంగా విరోచనుడు దేవేంద్రుడు ఇద్దరు కూడా బ్రహ్మదేవుని దగ్గరికి ఉపదేశానికి అయ్యా మాకు ఆత్మజ్ఞానాన్ని బోధించండి అని వాళ్ళిద్దరు కూడా బ్రహ్మదేవుని ప్రార్థించారు ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు అన్నాడు మీరు జలంలో చూసుకోండి ఆ జలంలో మీకు ఏది కనపడుతుందో అదే ఆత్మ పోండి అన్నాడు అప్పుడు వారిద్దరు కూడా జలంలో చూసుకున్నారు జలంలో చూసుకుంటే ఏం కనపడుతుందండి ఈ స్థూల శరీరం ప్రతిబింబం కనపడుతుంది అంటే ఆ ప్రతిబింబం దేనిది ఈ స్థూల శరీరం అంటే బ్రహ్మదేవుడు స్థూల శరీరమే ఆత్మ అని చెప్పాడు కాబట్టి స్థూల శరీరమే ఆత్మ అనుకొని ఇద్దరు కూడా వెళ్ళిపోయారు విరోచనుడు అయితే పోయిందంటే తిరిగి రాలేగా ఈ స్థూల శరీరమే ఆత్మ అని పక్కా నిశ్చయం చేసుకున్నాడు కానీ ఇంద్రుడు కొంచెం వివేకి కాబట్టి మళ్ళీ విచారం చేశాడు అదే రే ఈ జలములో కనపడేటువంటి శరీరము ఇది స్థూల శరీరము ఈ స్థూల శరీరం ఇది ఉత్పత్తి అయింది మళ్ళీ నాశనం కూడా అవుతుంది మరి ఉత్పత్తి నాశనాలు కలిగినటువంటిది స్థూల శరీరం ఆత్మ ఎట్లయితే ఆత్మ అయితే నిత్యం ఉండాలి కదా మరి ఇది అనిత్యం అనిత్యమైనది ఆత్మ ఎట్ల అయితే బ్రహ్మదేవుని దగ్గరికి అయ్యా స్థూల ఆత్మ ఎట్లయితే ఉత్పత్తి వినాశాలు కలిగింది కదా నాకు అసలైన ఆత్మజ్ఞానం బోధించండి అని అంటే మళ్ళీ నూట ఐదు అక్కడ తపస్చర్య చెప్పించాడు అక్కడ అట్లా ఉండని అయితే చార్వాకులు ఏమని నిత్యం ఇక్కడ స్థూల శరీరమే వాళ్ళు అంటున్నారు కానీ వేదంతా అనుయాయులు ఎవరైతే ఉన్నారో ముముక్షలు సాధకులు జ్ఞానులు వీళ్ళంతా దేన్ని ఆత్మ శరీరం కంటే భిన్నంగా ఆత్మ ఉంది అని వీళ్ళు అంటున్నారు ఇప్పుడు అసలు శరీరం కంటే భిన్నంగా ఉండదా ఆత్మ శరీరమే ఆత్మ నా సౌదయం కలిగిందా లేదా ఇది సందేహానికి విషయమైంది స్థూల శరీరం కాబట్టి వివాదాద్యాసుతో దేహ ఆత్మ నా భవతి అని ప్రతిజ్ఞ చేశాడు శ్రీ రామకృష్ణ వారు అయితే సంశయయుక్తి హోనైతే వివాదక విషయ తిస్కాయుక్తి అంటే అనుమాన ప్రమాణ రూపు మధ్యస్థి కరీ అనాత్మ భావ నిశ్చిత కరే హై అయితే ఈ సంశయం కలిగినప్పుడు మరి నిర్ణయం ఎలా జరగాలి అంటే అనుమాన ప్రమాణం అనేటువంటి యుక్తి చేత నిశ్చయం చేయడం జరిగింది ఏమని వివాదధ్యాసుతో దేహ ఆత్మాన భవతి కార్యత్వాత్ ఘటవత్ అని అనుమానం చేత నిర్ధారణ అయిపోయింది నిశ్చయం అయిపోయింది ఏమని శరీరము కార్యం ఉన్నందువలన కార్యం ఏదైతే ఉండదో ఉత్పత్తి తప్పకుండా నాశనం అవుతుంది జాతాశయ్య దృవ అందువల్ల ఏదేది కార్యం అది అనిత్యమే ఉంటుంది ఏ విధంగా ఘటం ఇవ్వాలి అందుకని శరీరం కూడా ఘటం ఇవ్వాలి కార్యం ఉన్నందు ఇది కూడా అనిత్యమే ఏది అనిత్యం అది ఆత్మ కాదు అంటే ఆత్మ ఎవలు అంటే ఈ శరీరానికి కూడా ఎవరు ద్రష్ట ఉన్నారో అతడు ఆత్మ ఘట ద్రష్ట ఘటన సర్వథా నా ఘటో యథ దేహ ద్రష్ట తథా దేహో నాహమిత్య ధారయా అని జగద్గురు శంకరాచార్యు వారు చెప్పిన ప్రకారంగా ఈ శరీరానికి ద్రష్ట ఎవరైతే ఉన్నాడో ఈ శరీరం యొక్క స్థితిగతులను తెలుసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆత్మ శరీరం కంటే భిన్నంగా ఉన్నాడు శరీరమే ఆత్మ కాదు అని ఈ అనుమాన యుక్తి మనము నిశ్చయం చేసుకోవాలి ఈ స్థూల శరీరం ఆత్మ కాదు అప్పుడు శంకాకారుడు అంటాడు ఇక్కడ ఒక ఇరవై నాలుగు అంకం చూడండి హేతు అస్థు సాధ్యం మా భూత్ విపక్షే బాధక అభావా అప్రయోజకోయం హేతు ఇది ఆశంక్య అంటాడు స్వామిజీ ఇప్పుడు మీరు చేసినటువంటి అనుమాన ప్రయోగంలో పక్షమేది శరీరం స్థూల శరీరం సాధ్యమేది అనాత్మత్వం ఆత్మ కాదు దేహ ఆత్మ భవతి ప్రతిజ్ఞ వాక్యంలో పక్షముంటుంది సాధ్యము ఉంటుంది రెండు ఉంటాయి సాధ్య విశిష్ట పక్ష వచనం ప్రతిజ్ఞ ఇది ప్రతిజ్ఞ యొక్క లక్షణం సాధ్యం ఉంటుంది పక్షం ఉంటుంది ఏ విధంగా పర్వతో వహిని మాన్ ఇది ప్రతిజ్ఞ వాక్యం అందులో పక్షమున్నది సాధ్యం ఉన్నది ఏవేవి చెప్పండి పర్వతం పక్షము మరి వహిని సాధ్యం రెండు ఉన్నాయి పక్షమున్నది సాధ్యం ఉన్నది అట్లా ప్రతిజ్ఞలో ఇక్కడ కూడా దేహం అనేది పక్షము మనం సాధ్యము ఆత్మనా అనాత్మన అని సిద్ధి చేస్తున్నాము మరి సాధ్యం ఏది అనాత్మ దేహము అనాత్మ ఉన్నది ఆత్మానా భవతి ఇది సాధ్యం దేహం పక్షమున్నది అయితే ఇందులో హేతు ఏది అనంటే కార్యత్వాత అని హేతు ఇచ్చినాడు దృష్టాంతము ఘట్టవత ఇక్కడ శంకాకారుడు అంటున్నాడు హేతు అస్తు అంటే కార్యత్వాత అనేటి ఉండని ఎందుకంటే సర్వలోకానుభవం సిద్ధం ఉన్నది ప్రతి శరీరం కూడా తల్లిదండ్రుల ద్వారా పుడుతుంది కార్యం ఉన్నది ఇది అందరూ ఒప్పుకోలు తీరాల్సిందే అందులో వివాదం లేదు హేతు అస్టు కార్యత్వాత్ అనేటువంటి ఉండనిగాక అది మేము ఒప్పుకుంటాము కానీ సాధ్యం మాభూత్ సాధ్యం ఏదైతే మీరు చెప్తున్నారో అనాత్మత్వం ఈ శరీరం అనాత్మ అని ఏదైతే సాధించబోతున్నారో ఆ సాధ్యం మాత్రం కుదరదు బాబా అంటాడు దీని అనాత్మ అని చెప్పడానికి వీల్లేదు శరీరం తల్లిదండ్రుల ద్వారా ఉత్పన్నమైంది కాబట్టి కార్యం ఉన్నది ఇది అనాత్మ అంటే మాత్రం మేము ఒప్పుకోమంటారు అనాత్మ అని సాధించడానికి ఏం బాధకం లేదంటారు ఏ విధంగా మనం చెప్పుకుంటాం కదా తర్క సంగ్రహం దృష్టాంతం వహ్ని అనుష్ణ ద్రవ్యత్వాత్ జలవత్ అనుమాన ప్రయోగం చేసినాడు అనుకోండి అగ్ని చల్లగా ఉంటుంది అనుష్ణం ఉంటుంది ఎందుకు అది ద్రవ్యం ఉన్నందున ఏదైతే ద్రవ్యం ఉంటుందో ఎతర ద్రవ్యత్వం తత్రతత్త అనుష్ణత్వం ఇది వ్యాప్తి ఎక్కడెక్కడ ద్రవ్యం ఉంటుందో అక్కడక్కడ అనుష్ణత్వం ఉంటుంది ఉష్ణం ఉండదు యథా జలవత్ అన్నాడు జలము ద్రవ్యం మరి అనుష్ణం ఉన్నది అందువల్ల ఈ అగ్ని కూడా ద్రవ్యం ఉన్నందువరన జలం వలె అనుష్ణమే ఉంటది ఉష్ణం ఉండదు అని ఒక అనుమాన ప్రయోగం చేసినాడు దానికి బాధకం ప్రత్యక్ష ప్రమాణం ఉంది అనుమానమైతే చేశాడు అనుష్ణం ఉన్నది అని కానీ ఆ అనుమాన ప్రయోగాన్ని బాధ్ చేసేటువంటి బాధకం ఎవరు అంటే ప్రత్యక్ష ప్రమాణం ఎవడైతే అనుష్ణం ఉన్నది అని అంటున్నాడో వానికి అంటించి చూడండి వాని చేతిలోనే ఏని అని కాలుతుందో లేదో తెలుస్తుంది ఉష్ణం ఉన్నదా అనుష్ణం ఉన్నదా వాడే చెప్తాడు అందుకని ప్రత్యక్ష ప్రమాణం ఏమైంది అనుమాన ప్రమాణానికి బాధకం ఆ విధంగా ఈ స్థూల శరీరము అనాత్మ అని నిర్ధారణ చేసి చెప్పడానికి బాధకమేమీ లేదు అని అంటాడు బాధక అభావదు మరియు అప్రయోజక మరి దీని సిద్ధి చేసి ఏం సాధిస్తారు ఏం ప్రయోజనము ప్రయోజనం ఏమి లేదంటాడు ఈ విధంగా శంఖ ప్రాప్తమైనప్పుడు ఆయన ఉంది అని సిద్ధాంతి సమాధానం చెప్తున్నాడు అకృత అభ్యాగమా కృత విప్రనాసాఖ్య బాధక సద్భావాత్ మా ఏవమితి పరిహరతి బాబా ఈ శరీరం అనాత్మాన్ని సిద్ధి చేయడానికి బాధకము ఉన్నది ఏమిటి ఆ బాధకము అనంటే అకృత అభ్యాగమము మరి కృత విప్రనాశము రెండు దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవే బాధకములు అంటాడు అవి శ్లోకం ద్వారా చెప్తున్నాడు గ్రంథకర్త నాలుగో శ్లోకం చూడండి పూర్వ జన్మన్యేతత్ జన్మ సంపాదం భావి జన్మన్య సత్కర్మ నగుంజీతేహ సంచితం చూడు ఈ శరీరం పుట్టక పూర్వము ఉందా లేదు కదా అంటే ప్రాగభావం ఉన్నది పూర్వజన్మని అసన్ ఏతత్ ఈ శరీరము పూర్వజన్మంలో లేనప్పుడు ఏతత్ జన్మ సంపాదయ్యేది కథం చార్వాకులేమన్నారు ఈ శరీరమే ఆత్మ అన్నారు ఈ శరీరూపు ఆత్మ పూర్వజన్మల్లో లేదు ఇప్పుడే పుట్టింది కదా మరి పూర్వజన్మలో లేదు మరి పూర్వజన్మల్లో లేని ఈ జన్మను ఎట్లా ప్రాప్తం చేసుకున్నది ఎట్లా సంపాదించింది చెప్పు శాస్త్రం ఏం చెప్తుంది కర్మానుసారంగా జన్మ అని చెప్పమన్నది మరి పూర్వజన్మంలో లేనటువంటి ఈ శరీరము అప్పుడు ఏ కర్మ చేసింది లేనే మరి కర్మ చేయకుండా చెయ్యని కర్మ ఇప్పుడు ఈ జన్మకు ఎట్ల కారణం అయితే అకృత అభ్యాగమము అంటారు దీనికి పూర్వము చేయనటువంటి కర్మ ఇప్పుడు జన్మను సంపాదన చేసింది జన్మను ప్రాప్తం చేసింది అని చెప్పినట్లయింది అకృత అభ్యాగమము అంటారు ఇది దోషం శాస్త్రకారులు ఒప్పుకోరు దీన్ని మరియు భావి జన్మని అసత్ మరి మరణించిన తర్వాత ఈ శరీరము అనేటువంటి ఆత్మ ఉండదు మరణం తెచ్చి ముక్తి మరణించడం అనేది ముక్తి అంటారు వీళ్ళు మరి ఎప్పుడైతే మరణిస్తామో తర్వాత ఈ ఆత్మ ఉండదు మరణోత్తర కాలంలో కూడా ఆత్మ అభావమైపోతే మరి ఇప్పుడు ఈ జన్మలో చేసినటువంటి కర్మలు ఫలాన్ని ఇవ్వకుండానే నాశనమైపోతాయి అనేటువంటిది ఇది మరొక దోషం దీనికి ఏమంటారు కృత విప్రనాశ దోషం అంటారు కృతమంటే ఇప్పుడు ఈ జన్మలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఫలాన్ని ఇవ్వకుండానే నాశనం అని చెప్తాను ఇవి బాధకములు ఉన్నాయి ఎందుకు ఈ శరీరము ఆత్మ కాదు అని నిర్ధారణ చేయుట ఎందు ఈ అకృత అభ్యాగము కృత ప్రణాశాములు ఉన్నందువలన ఈ శరీరము ఆత్మ కాదు అని గ్రంథకర్త శ్లోకం ద్వారా చెప్పాడు టీక చూడండి ఇరవై అంకం ఏతత్ దేహరూప ఆత్మన పూర్వస్మిన్ జన్మని అసత్వాత్ ఏతన్మ హేతుత్వ అదృష్ట అసంభవే అపి అస జన్మన అపి అంగీక్రియ మానత్వాదు అకృత అభ్యాగ మహా ప్రసజ అయితే పూర్వజన్మల్లో లేనిది ఈ శరీరం రూప ఆత్మ ఇప్పుడు జన్మించింది అని చార్వాకులు చెప్తున్నారు కదా మరి పూర్వజన్మల్లో లేనటువంటి ఈ శరీర రూప ఆత్మ అప్పుడు లేనే కాబట్టి ఏ కర్మ చేయలేదు మరి ఏ కర్మ చేయకుండానే ఇప్పుడు ఈ శరీరాన్ని పొందింది ఈ ఆత్మ శరీర రూపంలో ఉత్పన్నమైంది అని ఈ విధంగా చెప్పవలసి ఉంటుంది కాని శాస్త్రం ఒప్పుకుంటుందా శరీరము ఎందుకు వస్తుంది అనంటే శరీరం కేన భవతి అంటే కర్మణ కర్మ శరీరం వస్తుంది వారి వారి కర్మానుసారంగానే ఆయా జీవులకు ఆయా శరీరాలు ప్రాప్తమవుతాయి మరి కర్మ చేత శరీరానికి ఈ శరీరం పూర్వజన్మల్లో లేనే లేదు కర్మ చేయనే లేదు అనంటే చేయని కర్మ ఇప్పుడు శరీరాన్ని ఎట్లా ప్రాప్తం చేసింది ఎట్లా సంపాదించింది ఏతజ్జన్మ హేతు అదృష్ట అసంభవే అపి ఈ జన్మకు హేతు అయినటువంటి కర్మ అదృష్టము అదృష్టమన్నా పుణ్యపాపాలన్నా ధర్మాధర్మాలన్నా అపూర్వం అన్నా పర్యాశబ్దాలు ఈ అదృష్టం పూర్వ జన్మలో లేనే లేదు శరీరమే లేదు ఈ ఆత్మనే లేదు మరి లేనిది కర్మ ఎట్లా చేసింది మరి చేయని కర్మ ఇప్పుడు ఎట్లా ప్రాప్తమైంది శరీరాన్ని ఎట్లా తీసుకొని వచ్చింది అదృష్ట అసంభవే అపి అస జన్మన అపి అంగీక్రియ మానత్వాదు కర్మ లేకున్నా గానీ ఈ జన్మ వచ్చింది అని మీరు స్వీకరిస్తున్నారు కాబట్టి ఇది ఏమవుతుంది అంటే అకృత అభ్యాగమ ప్రసజ అకృత అభ్యాగమైనటువంటి దోషము ప్రసక్తమవుతుంది ప్రాప్తమవుతుంది తావి జన్మని అపి భావి జన్మలో కూడా అసే దేహ రూప అసత్వాత్ మరి ముందు కూడా ఈ శరీర రూప ఆత్మ ఉండదు మరణించిన తర్వాత ఇది లేదు అని అంటారు అలాంటప్పుడు అభావాత్ ఇహ అనుష్ఠితయోహో పుణ్య పాపయోహో అభావేన అభావేనా భోగ మంతరేనా అవి ప్రసజ్జేత అయం కృత విప్రనాశ భావి జన్మలో ఈ శరీర రూప ఆత్మ ఉండదు అన్నప్పుడు మరి ఈ శరీరం ద్వారా చేసినటువంటి కర్మ ఫలాన్ని ఇవ్వకుండానే నాశనమైపోతుంది అనేటువంటి ఒక దోషము కృత విప్రనాశ దోషం అనేది వస్తుంది నా భోక్ క్షీయతే కర్మ కల్ప కోటి అవశ్యమేవ భోక్తవ్యం కృత కర్మ శుభుభం అనంటూ కర్మశాస్త్రం చెప్తుంది ఎన్ని కోట్ల జన్మలకైనా గాని చేసినటువంటి శుభ కర్మ అయినా అశుభ కర్మ అయినప్పటికీ కూడా ఫలాన్ని ఇవ్వకుండా నశించదు అవశ్యమేవ భోక్తవ్యం తప్పనిసరిగా ఎన్ని జన్మలకైనా కాని ఆ కర్మ చేసినటువంటి జీవుడు ఆ కర్మ ఫలాన్ని తప్పకుండా అనుభవించి తీరాల్సిందే అని అంటూ కర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి పూర్వమీమాంసకులకు కూడా ఈ శరీరము మరణించిన తర్వాత కర్మ ఫలాన్ని ఇవ్వకుండానే నష్టమైపోతుంది అనేటువంటిది ఇష్టం లేదు ఎందుకు ఈ చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది కాలాంతరంలో జన్మాంతరంలో తప్పకుండా ఫలాన్ని ఇస్తుంది అందుకే కదా కర్మిష్ఠులు స్వర్గకామ యజేత దశ పూర్ణ మాసాభ్యాం అని చెప్పిన ప్రకారంగా వాళ్ళు ఈ జన్మలో కర్మలు చేస్తారు ఈ కర్మ స్వర్గాన్ని కోరి చేశారు కానీ ఈ జన్మలో ఈ శరీరంతోనే స్వర్గానికైతే వెళ్ళరు కదా మరి ఎప్పుడు వెళ్తారు శరీర వెళ్తారు అంటే శరీరం పడిపోయినా కానీ మేము స్వర్గానికి పోతాము అనేటువంటి విశ్వాసంతోనే కదా వాళ్ళు కర్మ చేశారు మరి అలాంటప్పుడు శరీరం పడిపోతే ఆత్మ చచ్చిపోయింది ఏదైతే చర్వాక సిద్ధాంతం ఉన్నదో ఇక్కడ భంగమైపోతుంది ఒకవేళ శరీరం నష్టం ఆత్మ నష్టమవుతుంది అంటే మరి స్వర్గానికి పోయేవాడేవాడు ఆ స్వర్గ ఫలాన్ని చెప్పండి అందుకని శరీరం నష్టం అయిందంటే మరణ ముక్తి దేహస్య నాశో ముక్తి అని ఏదైతే చార్వాక సిద్ధాంతం ఉన్నదో అది ప్రత్యాఖ్యానం అయిపోయింది నిరాకరించబడింది ఏం ఈ ప్రకారంగా కృత నాశ అకృత అభ్యాగమ రూప బాధక సద్భావాద ఆత్మన కార్యత్వం నా అంగీకర్తవ్యం ఇది భావ అందుకని ఆత్మ అనేది ఈ శరీర రూప కార్యము అని స్వీకరించ తగదు అది శరీరం కంటే భిన్నంగా నిరాకారము నిర్గుణము నిష్క్రియము ఉంటది ఈ శరీరము వలె సాకారము సగునము దృశ్యము కాదు ఆత్మ కార్యము కాదు ఆత్మ అందుకని ఆత్మను కార్యముగా స్వీకరించటం తగదు ఎందుకు ఈ రెండు దోషాలు వస్తున్నాయి శరీరము ఆత్మ కాదు అని నాలుగో శ్లోకానికి టీకా తెలుసుకున్నాము ఇక్కడ చారువాకులు గల ఈ స్థూల శరీరాన్ని ఆత్మ అనేవాళ్ళు వాళ్ళు ఏమంటారంటే ఈ స్థూల శరీరమే ఆత్మ ఈ శరీరము పుట్టిందంటే ఆత్మ పుట్టింది శరీరం సచ్చిందంటే ఆత్మ చచ్చిపోతుంది అంతే మరణ తీసి ముక్తి మరణం అంటేనే ముక్తి ముక్తి అనేది ఏదో తరువు దుఃఖ నివృత్తి పరమానంద రూప ప్రాప్తి కాదు లేదా లోక లోకాంతరాల యొక్క ప్రాప్తి కాదు ఎక్కడ పోయేది లేదు ఎక్కడ వచ్చేది లేదు మరణించడం అంటేనే ముక్తి అంతే ముక్త అందుకని మరణించిన తర్వాత ఇంకా మళ్ళొచ్చేదైతే లేనే లేదు కదా అందుకని యావత్ జీవం సుఖం జీవేత్ నాస్తిమృతర గోచర భస్మీభూతస్య దేహస్య పునరాగా మనకుత అందుకని జీవించి ఉన్నంత వరకు సుఖం జీవేత్ సుఖంగా బ్రతకాలే అప్పు చేసి పప్పు కూడా తినొచ్చు ఏమి అభ్యంతరం లేదేం తప్పు లేదేం దోషం లేదు మీకు ఎక్కడ అప్పు కుడుతుందో అక్కడ తీసుకుని రన్ అయ్యో మరి అప్పులు చేస్తే ఎవరి జరపాలే ఎవడు తెరిపేదప్ప సత్యం తర్వాత వచ్చేదేవుడు తెరిపేదేవాడు సచిన తర్వాత ముక్తి కలిగింది అయితే ముక్తుడైపోయినావు ఇక అప్పులు తెరిపట్టు ఎవడు ఉండడు అందుకని ఎక్కడ అప్పు దొరికితే అక్కడ తీసుకురా మోచేతుల దగ్గర నెయ్యి గారేటట్లు కమ్మగా తిను మంచిగా పంచభక్ష పరమాండం చేసుకుని హాయిగా తిను సుఖంగా జీవించు యావత్ జీవం సుఖం జీవే జీవించు ఉన్నంత సుఖంగా జీవించాలి నాస్తి మృత్యు రఘువచర చూడు ఈ లోకంలో ఎవరికైనా మృత్యు ప్రాప్తం కాదు అనేది దృష్టం ఉన్నదా చెప్పండి గోచరం ఉన్నదా అగోచర ప్రతి వాడికి కూడా మృత్యు వచ్చేది తప్పదు ఇచ్చినోడు సస్తాడు తీసుకున్నోడు కూడా చేస్తాడు చిక్కే కదా అదంతా విచారం చేయకు మంచిగా కమ్మగా తిను భస్మీభూత దేహస్య పునరాగమనం కుత ఈ శరీరం భస్మీభూతం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ లేదు అలాంటప్పుడు ఇంకా అప్పులు జరపాలి అనేటువంటి చింత చేయకు మంచిగా తిని బ్రతుకు సుఖపడు అన్నాడు అయితే మరి ఆ సుఖం ఎక్కడ దొరుకుతద్యా అంటే విషయాల్లో లేదా ఇక్కడ మనకు శబ్ద స్పర్శ రూపరస గంధ అనేటువంటి విషయాలు ఉన్నాయి కదా ఆ విషయాల్లోనే సుఖం ఉన్నది అందుకని శబ్ద స్పర్శ రూప రూపరసంధ విషయాలు అనుభవిస్తూ సుఖంగా బ్రతుకు ఒకవేళ అతనికి అనవచ్చు అయ్యా ఈ వైసీపీ సుఖం ఏదైతే ఉన్నదో దుఃఖం మిశ్రత సుఖం కదా నిర్విషేయ సుఖం కాదు కదా క్షణిక సుఖం ఉన్నది అనిత్యము మరియు దుఃఖం సుఖము విషయ సుఖాలు చూడు నా అనుపహత్య సుఖీ భవే అని ఒక భాషంలో చూడు ఇతరులను పీడించకుండా తాను పీడింపబడకుండా ఏ సుఖము కూడా అనుభవించడానికి వెళ్లేదు లోకంలో చూడు ఒక ఫలం తింటున్నావు ఆ ఫలం నాశనం అయితేనే కదా నువ్వు సుఖపడతావు అంతే కదా ఈ విధంగా దుఃఖ మిశ్రీమైనటువంటి సుఖం ఉన్నందు ఇది దుఃఖ రహితమైనటువంటి సుఖం కాదు కదా దుఃఖ సంబంధ రహితమైన మోక్ష సుఖము ఉన్నది కదా అంటే అది ఎవడిగా ఉన్నయ్యా అంటాడు అపి వృధావనే శూన్య సుగాలత్తం సహతి నాతో నిర్విషయం మోక్షం కదా చివుతమా అని విధంగా రాగి గీతం చెప్తుంది చూడయ్యా వృందావనపు అడవుల్లో నక్కలమై పుట్టి ఆరు నెలలకు మూడు నెలలకో ఆ వయసుక సుఖాన్ని అనుభవించుకుంటానైనా మేము బ్రతుకుతాం గాని నీ మోక్ష సుఖం మాకొద్దు నీ మోక్షాని పెట్టుకో నీ మోక్షానికి అగి పెట్టుకో మాకేం అక్కర్లేదు అంటారు మాకు విషయ సుఖమే శ్రేష్టం విషయ సుఖం అంటేనే మోక్షం అంతే అని ఈ విధంగా అంటారు ఎవడైనా చూడు కొందరు చేపలు తినే వాళ్ళు ఉంటారు వాళ్ళు చేపల్లో ముళ్ళు ఉంటాయని చేపలు తినేసేది మానేస్తారా బాబా మానేయరు తింటారా లేదా తింటారు దానితో సుఖపడుతున్నారా లేదా సుఖపడుతున్నారు ఇంట్లో ఎలుకలున్నాయని ఇల్లు కలపెట్టుకుంటాడేవడన్నా ఎలుకలున్నా వాళ్ళు ఉంటారు పక్షులన్నీ వచ్చి పంటలను నాశనం చేస్తాయని వ్యవసాయదారుడు పంట చెన్ను వేయకుండా బాబా ఉండడు కదా వెళ్తాడు అంటలే ఈ విషయ సుఖాల్లో దుఃఖం చెప్పి అనుభవించకుండా ఉండడం అది మూర్ఖత్వం దుఃఖం ఉంటే ఉండని దుఃఖమిశ్రితం ఉండని బ్రతికినాలు అది అనుభవించాలి సుఖపడాలి సావాలి అంతే ఇదే మోక్షం మృత్యు కంటే మోక్షం ఇంకోటి లేదంటారు వాళ్ళు ఇక సుఖం ఎట్లా ఉంటుంది అంటే అంగనాలింగ నా జన్య సుఖమేవ పుమర్త కంటకాలి వ్యథాజన్యం దుఃఖం నిరయ ఉచతే అంగనాలింగం ఏదైతే ఉందో పురుషుడు స్త్రీని స్త్రీని పురుషుడు ఏ విధంగా పరస్పరం ఆలింగనం చేసుకుని సుఖపడతారు కదా అదే పురుషార్థం దానికంటే పురుషార్థం వేరే లేదు వేరే మోక్షం లేదు ఇక నరకం ఏంది అని వ్యథాజన్యం ముళ్ళు గుచ్చుకున్నది దుఃఖం కలిగింది రోగం వచ్చింది దుఃఖం కలిగింది ఈ దుఃఖం ఏదైతే ఉందో ఇదే నరకం నరకం అంటే ఎక్కడో లోకం ఉండదని చెప్పకూరు మీరు ఈ దుఃఖమే నరకము ఈ సుఖమే మోక్షము అంతే ఇంతకంటే ఇంక ఏమీ లేదు లోక సిద్ధో పరేశో నా పరస్మృత దేహస్య నాశో ముక్తిస్తూ నా జ్ఞానాన్ముక్తి రిష్యతే ఈ లోకంలో ఉన్నటువంటి రాజే పరమేశ్వరుడు అంతే పరమేశ్వరుడు ఎవడో జగత్ కారణం వాడు ఉన్నాడు మనందరిని మీదికి చూసి ఏదో భ్రమలో పడకుండ్రి ఇప్పుడు ఉన్న రాజు ఎవరైతే ఉన్నారో అతడే మనకు పరమేశ్వరుడు అంతే ఇక ఈ దేహనాశనం అంటేనే ముక్తి అంతేగాని జ్ఞానాన్ ముక్తి అని మాత్రం భ్రమలో పడకుండ్రి జ్ఞానాలు కైవల్యం అని చెప్తుంది శాస్త్రం అని భ్రమలో శరీరం నాశనం అయిందంటే ముక్తి అని ఈ విధంగా చారుబాకులు ఈ చారువాకుల యొక్క మతము ఖండన చేయబడింది వివాదతో దేహ ఆత్మ నాభవతి కార్యత్వాత్ ఘటవత అనే అనుమాన ప్రయోగము మరి దానికి బాధక యుక్తి చూపెట్టాడు అకృత అభ్యాగమము కృత విప్రనాశం అనేటువంటి దోషము బాధకము ఉండడం ఈ కార్యమైనటువంటి దేహము ఆత్మ కావడానికి వీళ్ళదు మరేమిటి అనాత్మ అని సిద్ధి నాలుగు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము దీనితో అన్నమయ కోసము ఆత్మ కాదు అనేది కూడా సిద్ధమైంది ఇక దీని తర్వాత ప్రాణమయ కోసం గురించి రేపు తెలుసుకుందాం హరి ఓం తచ్చవతు సహనోనక్వాహి తేజస్వి నావీతమస్తు మా విద్విషావహై ం శ